పరిశుధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వకృపా నిఘదేవ ఈ సయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను జీవంగుల తండ్రి ఈ ఉదయకాల సమయంలో మాకు మీకు వందనాలు తండ్రి మిమ్మల్ని మహిమపరుస్తూ మీ చిత్తాన్ని జరిగించే మీ నామాన్ని హెచ్చిస్తూ మిమ్మల్ని సంతోషపరిచే వారంగా మేముటకు సాయం చేయండి ఇటుబడే వాక్యం తండ్రి ప్రభా వినినపుడు తండ్రి అది హృదయంలో ఫలించటకు సాయం చేయండి మీ దాసులని తండ్రి ప్రభా మహిమపరచండి కార్యాలను చేయండి నైనా పాటలలో వాక్యములో ప్రార్థనలో మీరే మహిమ పొందుకోమని మా మొరలు మా మనవులు విని తండ్రి జవాబును దయచేయమని మమల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడైనటువంటి క్రిస్త పరిశుద్ధనామని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి ఇక్కడ తెలుసుకొచ్చా లేదన్నా లేదు ఉన్నా సరే సరే సరే నేను పాట మన పాత్ర సార్ మనకి వాటిని షేర్ చేస్తుంటా సరే చిన్న పాట ఎవరు వుమా ఎవరు సమీపించలేని సే చేతులు మీ మహిమను గరించి నా పరిశోధులు నా కవిత పడగానే గరించి నా పరిశోధలు నా కవిత పడగానే మౌనో నే నే మౌను ేసులో ఇహలోక బలు మరచి నేరు తనూ నైలు ఇహలో బందాలు మరచి ये दुपनो नेनु नी नटी नी हेतु बहुमतुलु नेसिकरंची विद्यानंदम तो परवसिंचुवेला नी हेतु बहुमतुलु नेसिकरंची विद्यानंदम तो परवसिंचुवेला ये दोनों नेने ఎవరు సమీపించలేని తే చెత్తులు నివసించున్నా ఏ పరలోకమీ మను తలచీ నీ పాద పద్మములపై వరిది పరలోకమీ మను తల నీ పాద పద్మము ైన్యామాలతో కలసి విషయారాగ ప్రశాంత వేళ పరక సైన్యా సమోహాలతో కలసి విగణ ఊ ప్రశాంత तुमको नहिं देइ मातुनो तुमको नहिं देइ मम ब्रह्म्यवर समेतिकले ते जय ते नो तुमको नहिं सया जनचिना वारि सो कलकि कलपुन नाइ सरम ते दादा दिनिना वारि सो सलसि नीति नाथ अमहे इवदा यवरिसि तेनियनी हो क्रोत्तपे रुतो नित्य मजे मलो अनक विसिया शुभवेला यवरिसि तेनियनी हो क्रोत्तपे रुतो नित्य मजे मलो ను కియా శుభ వేల వ్యవరు తమిళయా మనోదరి పరిశోధలు కదా కడ మే మౌ ఏంటంటే ప్రేమిడి కనుక ఏ నచ్చాం ఏ మంచిదాండి అదేగా పనిచేసి అయ్యా ఒకడే సిద్ధము గురించారో వారి మాత్రం వర్గాలను చేసి చిన్న గుంపులు కాల్చండి స్మరిస్తారు దేవ ప్రబోధనంగా వచ్చిండగా జ్ఞాపకం చేస్తుంది కృష్ణండి మేము కాదు మాట కాదు నా జ్ఞానం మాట్లాడి అవి ఆత్మ నడుపు అనుగ్రహించండి తమ తాళి చేయాలి ఆత్మ ప్రశ్నించండి సమయంతో జవాహకం కానీ నా ఆత్మగా నా జీవితంలో ప్రతి కానీ కృతమైన గురిస్తారని వేసుక్రీస్తు వారికి మా బ్రతమాలి అంత వేరు తెచ్చున్నాను ఈరోజు ఒక చిన్న వాక్యం దావి మహారాజు కీర్తనలో మాట్లాడినటువంటి ఒక మాటను గురించి మనం ధ్యానిద్దాం నువ్వు రికార్డు చేస్తున్నావా రవి అన్నా తీర్తున్నా రికార్డ్ చేస్తున్నా ఓకే ఓకే కీర్తనలు అరవై అధ్యాయం ఏడవ అధ్యయనంలో దళి మహారాజు ఒక రమ్యమైన మాట ఎంతో చక్కని మాట ఒక మాటని అక్కడ అంటాం వింటాం చూస్తాం అది ఆ వచనంలో ఉన్నటువంటి రెండో భాగం మీ రెక్కల చాటున శరణ చుచ్చి ఉత్సాహధ్వని చేసేదును అనేటటువంటి ఒక మాట నీ రెక్కల చాటున శరణ చుచ్చి ఉత్సాహధ్వని చేసేదును మీ రెక్కల చాటున అంటే దేవుని యొక్క రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహ ధ్వని చేసేది ఈ మాటను అర్థం చేసుకోవటానికి చాలా కాలం చాలా సమయం పడుతుంది చాలా ధ్యానించాల్సినటువంటి అంశం కూడా దీంట్లో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దావిధి మహారాజు ఏ రకమైనటువంటి ఆత్మీయ అనుభవం ద్వారా వెళ్తున్నాడు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆయన ఏ ఆత్మీయ అనుభవం ద్వారా కాదు ఆయన దేవునితోటి ఎంత గొప్ప ఎంత గొప్ప సహవాసం కలిగి ఉన్నాడు అన్నది రెండో ముఖ్యమైనటువంటి విషయం ఒకవైపు అది దావీ యొక్క ఆత్మీయ స్థితిని సూచిస్తూ ఉంటే తొండవైపు దావీకి దేవునితో కలిగినటువంటి ఆ యొక్క సంబంధాన్ని చూపిస్తుంది మూడో విషయం దావీడు ఏ విధంగా దేవుని యొక్క సన్నిధానాన్ని ప్రేమించినాడు దావీ ఏ విధంగా దేవుని సన్నిధానాన్ని అనుభవించినాడు దావేది ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆయన ఇస్తున్నాడు అన్న విషయాన్ని మనము ఇక్కడ చూస్తాం ఆ ఎంతో అద్భుతమైనటువంటి మాట అది నీ రెక్కల సాటున చొచ్చి ఉత్సాహదు అని చేసేదను ఆ అధ్యాయం అరవై మూడు అధ్యాయం ఆ ప్రాంతంలో చూస్తే దావీదు చాలా శ్రమల ద్వారా వెళ్తే వచ్చినాడు కానీ అటువంటి పరిస్థితుల్లో దావీరు ఈ మాట అంటున్నాడు ఏమని మీ రెచ్చల చాటున శరణొచ్చి ఉత్సాహ దని చేసేదను ఆ యొక్క కలిగినటువంటి ఆ ఆత్మీయ స్థితి దావిధికు కలిగినటువంటి ఆ యొక్క దేవునితో కలిగినటువంటి సహవాసము దావిధికు కలిగినటువంటి ఆ యొక్క దేవుని సహవాసములో కలగనటువంటి ఆనందాన్ని ఆయన అనుభవించున్నటువంటి అనుభవిస్తున్నటువంటి తీరు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఆయన రెక్కల్ని ఏ విధంగా ఆశ్రయిస్తున్నాడు ఆ రెక్కల పాటున చేరి ఆయన ఏ విధంగా ఉత్సాహధని చేస్తున్నాడు నన్ను ఎవరు ఏమీ చేయలేరు నాకేమీ కాదు నేను నీ వెనకనే నీ రెక్కల చాటునే ఉన్నాను అని ఉత్సాహధరి చేస్తున్నాడు అంటారు అటువంటి అనుభవం నీ జీవితంలో ఉందా కనీసం ఒక్కసారన్నా అటువంటి అనుభవాన్ని మనము అనుభవించామా మనం అనుభవించలేకపోతే మూడు విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి ఒకటి మనము ఆ రకమైనటువంటి ఆత్మీయ స్థితి మన జీవితాల్లో లేదు రెండవది దేవునితోటి ఆ యొక్క సంబంధం అంత క్లోజ్ అంత దగ్గర సంబంధం మన జీవితంలో లేదు మూడవది ఆయన సన్నిధిలో ఆలయించేటటువంటి తొడుగం మన జీవితాల్లో లేదు ఈ యొక్క మాట ఈ కేవలం ఈ రెండు మాటల్లోనే నీ రెక్కల చాటిన శరణ దొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అనేటటువంటి ఆ ఒక్క మాటలో దావీదు తన యొక్క పూర్తి ఆత్మీయ స్థితిని ఆయనకి దేవునితోటి ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన దేవుని సంబంధాన్ని అనుభవిస్తున్నటువంటి తీరును అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ఎంతగా ఆయన ఆనుకొని ఉన్నాడు ఎంతగా విశ్వసించినాడు ఎంతగా ఆయన మీద ఆధారపడినాడు ఆయన యొక్క ఆ యొక్క ఆ యొక్క విశ్వాసత నమ్మకత్వం ఎంత ఉందో కూడా మనకి చాలా స్పష్టంగా అనిపిస్తుంది నేను తెలిసిన రెండు ముందు కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ చాలా బాధపడ్డాను అయ్యా ఈ భక్తులకు ఉన్నటువంటి అటువంటి ఆత్మలో నాకు కనీసం ఒక కూడా లేదు కదా ఒక కూడా లేదు కదా ఇంతకాలమైంది వాటికొని ఇంతకాలం అయింది మిమ్మల్ని నమ్ముకొని ఇంతకాలం దేవనవు ఇంతకాలం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అన్నటువంటి మాటలు మాత్రం ఉన్నాయి కానీ ఆ నిజమైనటువంటి సాంగత్యం నిజమైనటువంటి మీతో సంబంధం నిజమైనటువంటి మీతో సహవాసం నిజమైనటువంటి మీ యొక్క ఆ యొక్క సన్నిధానాన్ని నేను అనుభవించలేకపోతున్నాను ఇక్కడ ఈ దావేది మహారాజు అనుభవించటమే కాదు అనుభవించటం కన్నా పాటు ఆయన అనుభవాన్ని ఉత్సాహదోనిగా మార్చినాడంట అది ఇంకా ఎత్తైనటువంటి ఒక కనీసం నేను దానికి దరిదాపుల్లో కూడా లేదన్న విషయాన్ని బట్టి నేను చాలా బాధపడుతూ వచ్చాను కానీ అటువంటి స్థితి మన జీవితంలో లేకపోవటానికి ఒక మూడు నాలుగు కారణాలు ఉండి ఉండొచ్చని నా ఒకటి ఎందుకు మనం అటువంటి అనుభవంలోకి వెళ్ళము ఎందుకు అనుభవం మన జీవితంలో రాదంటే మన జీవితంలో ఏదో ఒక ఏదో ఒక ఏరియా ఏదో ఒక భాగంలో ఏదో ఒక ఏరియాలో ఇంకా మనం పాపాన్ని పోషిస్తున్నాం అది లోపం కావచ్చు శరీరం కావచ్చు పాత పురుషుడు నీ జీవితంలో ఉన్నటువంటి విధానాన్ని ఇంత క్రితం జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క తలంపులు ఆలోచనలు ఆ నడబడి ఆ ఆలోచన శైలి లేక ఆలోచన ధోరణి ఇంకా కూడా నీవు దాన్ని ఇంకా నీ జీవితంలో కొనసాగించేసేటువంటి పరిస్థితిని బట్టి ఆ పాపం నియమం నీ జీవితంలో ఏలుతుంది ఎప్పుడైతే పాప నియమము మన జీవితంలో ఏలుబడి చేస్తుందో దేవుని నియమము ఆత్మీయ నియమము మన జీవితాల్లో కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పాప నియమం అది చిన్న శరీరపరమైనటువంటి విషయం కావచ్చు అది అతి చిన్న మన దృష్టిలో అతి చిన్న లోకానుసారమైనటువంటి విషయం కావచ్చు అది మన చేష్టికి సంబంధించిన అయ్యిండొచ్చు మన అలవాటుకి సంబంధించి అయ్యి ఉండొచ్చు లేక మన యొక్క జీవన శైలికి సంబంధించిన అయ్యి ఉండొచ్చు అది పాత స్వభావముతో ముడిపడినటువంటి విషయం అది పాప జీవితానికి సంబంధించి ముడిపడినటువంటి విషయం అది విషయం మన జీవితంలో వేలు ప్రభు పరిశుద్ధుడు మన జీవితంలో మనం అనుకోవచ్చు చాలా చిన్న విషయం ప్రభు పెద్దగా పట్టించబడేము ఆ ఏముందిలే దేవ క్షమించి మనం అడుగుతాను కానీ తెలుసులే కానీ మనం అనుకోవచ్చు కానీ ఆయన పరిశుద్ధుడు ఆయన ఆ అటువంటి జీవితాల్లో ఆయన తన కార్యాన్ని నిర్వహించలేదు అటువంటి జీవితాలు ప్రభుత్వ దగ్గరగా వెళ్ళలేదు అది మొట్టమొదటి విషయం అటువంటి కిథి ద్వారా రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏమి జరుగుతుందంటే దళచీల ప్రాసిన పత్రికాద్యంలో కలిగినటువంటి తొమ్మిది ఫలాలని మనము ఫలించలేని వారంగా ఉంటాం కొన్ని ఫలాలు ఫలించవచ్చు అనేక ఫలాలని ఫలించలేని వారంగా ఉంటాం అందుకని నీ నా జీవితాల్లో ఎక్కడో ఒక దగ్గర ఆ యొక్క పాప నియమం ఇంకా వేలుబడి ఉంది కాబట్టి ఆత్మీయమైనటువంటి పరిపక్వత ఆత్మీయమైనటువంటి ఫలాలు నీవు నేను ఫలించలేని వారంగా ఉంటున్నాం పొందినా బాక్తీస్ తీసుకున్నాము కానీ ఎన్నో సంవత్సరాలు అయింది కానీ ఈ ఫలాలు నా జీవితంలో లేవు ఈ ఫలాలు నా జీవితంలో ఉన్నాయని చెప్పటానికి నేను కాదు చెప్పడానికి ఆత్మ సాక్ష్యం ఇవ్వాలి రెండవది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి అయ్యా ఫలానాయన ఇట్లా ఫలానాయన ఇదిగో నీ ఆ సాక్ష్యం నీవు నేను కలిగి ఉండకపోతే ఆ ఫలాలు మనం కలిగించట్లేదు కనుక్కున్నటువంటి ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే అది బయటికి కనపడేటటువంటి స్వభావం ఆ ఫలము బయటికి కనపడుద్ది అందరు చూస్తారు దాన్ని అందరు చూసి దాన్ని ఆశిస్తారు నీనా జీవితంలో ఎవరన్నా బయట వాళ్ళు చూసి ఆశిస్తున్నారా నేనా జీవితంలో అటువంటి ఫలాలు ఫలించినప్పుడు ఇతరులు చూసి అటువంటి ఫలం నేను కూడా కలిగి ఉండవాలని ఆశిస్తున్నారా ఒకవేళ కూడా ఆ రకమైనటువంటి సాక్ష్యం నీ జీవితంలో లేకపోతే ఎవరు కూడా ఇతరులు అటువంటి సాక్ష్యం నీ కొరకు పలకకపోతే బహుశా నీ జీవితంలో అటువంటి ఫలాలు నీవు ఫలించట్లేదు ఈరోజు నీవు నేను పరీక్షించుకోవాల్సిన విషయం అయ్యా నా జీవితంలో ఏ రకమైనటువంటి ఆ శరీర సంబంధమైన ఆ స్వభావానికి సంబంధించిన లేక లోకానికి సంబంధించిన ఆ తలంపులు ఆ యొక్క విచారణ సంబంధించినటువంటి పాపాన్ని నేను ఇంకా వేలుబడి చేయిస్తున్నాను అది ఒక వరకు జీవితంలో ఉంటుందో ఫలప్రతమైనటువంటి ఆత్మీయ జీవితం నీకు దూరముగా ఉంటుంది మనం ఫలపరితమైనటువంటి జీవితాన్ని జీవించలేదు ఇతరులు మన యొక్క ఫలాలని చూడలేదు మనం కూడా ఆ ఫలం పొందినటువంటి అనుభవం మన జీవితంలో ఉండదు దీన్ని మనం పరీక్షించుకోవాలి మూడో విషయంగా చూస్తే ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో ఆగిపోయినట్టు అంతా చేస్తున్నాను ఏదో కొరతున్నట్లు ఆ స్ట్రక్డ్ అంటారు నేను స్ట్రక్ అయిపోయాను బ్రదర్ కాత్మీ జీవితంలో ఒక దగ్గర ఆగిపోయాడు నేను ముందలకి వెళ్ళలేకపోతున్నాను ఏమైతుందో ఏమో అర్థం కాదు ఒక దగ్గర ఆగిపోయేటట్టు అనిపిస్తుంది ముందలకి వెళ్ళలేకపోతున్నాను పరిపక్వత రాలేకపోతుంది ఆశించినటువంటి ఆ కాత్మీ పొందలేకపోతున్నాను ఈ రకమైనటువంటి అనుభవంలోకి రాశాడు ఫైనల్ గా ఇటువంటి స్థితులు ఉన్నటువంటి వ్యక్తి ఆఖరిగా తన యొక్క స్థితిని ఆత్మీయ స్థితిని చూసే విషయంలో మంద బారిపోతాడు అంటే ఒక ఆ అస్పష్టత తన జీవితంలోకి ఆయన ఏం జరుపుతున్నాడో ఆత్మీయంగా తెలియదు దేని కొరకు పొరుగెత్తుతున్నాడో తెలియదు ఒక గురి లేనటువంటి జీవితం ఎటువంటి ఒక పరిపక్వత లేనటువంటి ఆత్మీయ జీవితం ఒక స్థితి ఒక ఒక ఆత్మీయమైనటువంటి అనుభవం తన జీవితంలో పొందలేనటువంటి స్థితి అంటే అదొకమైన మసకబారినటువంటి స్థితి బైబిల్ ఏమని రాసిందంటే అది నిద్రిస్తున్నటువంటి స్థితి అని రాయబడుంది లేక లూక్వామ్ అటు వ్యర్థగా నేను ఇటు తెల్లగాలి అన్నటువంటి స్థితి వాక్యంలో ఏమని తెలుస్తుందంటే అటువంటి వారిని నేను ఉమ్మివేయని ఉద్దేశించి ఉన్నాను ఈరోజు మనము విచారించి ఆలోచించి తెలుసుకోవాలి మన హృదయాలను శోధించుకోవాలి అయ్యా నేను ఎక్కడున్నాను నా స్థితి ఏంటి నిజంగా నేను ఆ విధమైనటువంటి సాక్ష్యం కలిగి ఉన్నానా నలుగురు నా అందరూ నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావు ఇటువంటి వాడు చెప్తున్నారా నీ దగ్గర ఉన్నటువంటి ఫలాలని వాళ్ళు ఆశిస్తున్నారా లేక మనం కేవలం ఒక ఇకోక్రెప్స్ ఆలుగా వేషధారులాలగా మిగిలిపోతున్నామా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం నిన్ను నన్ను శ్రద్ధించేది దేవుని వాక్యం అయితే ఈ స్థితి నుండి మనం బయటికి వెళ్ళటానికి కూడా ప్రభు కొన్ని మార్గాలను ఏర్పాటు చేసినాడు ఆ మార్గాల్ని మనము అనుసరించాలి ఎప్పుడైతే ఆ మార్గాలను అనుసరిస్తావో ఈ స్థితి నుంచి బయటపడేటటువంటి అనుభవంలోనికి మనం వస్తాం మొట్టమొదటిగా ప్రార్థన ఆరాధన మీ నా జీవితంలో ఒంటరి ప్రార్థన ఆరాధన ఈ గ్రూపులోకి వచ్చి చేసే ప్రార్థన ఆరాధన కాదండి నీ నా వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగతంగా నీవు ప్రభుతోటి గడుపుతున్నటువంటి సమయం నీ ప్రార్థన నీ ఆరాధన ఆ యొక్క స్థితి నుంచి బయటికి తీసుకురావటానికి సహాయపడుతుంది రెండవ విషయము ఆ వాక్యాన్ని ధ్యానించే విషయం ధ్యానించడం అంటే రోజంతా కూర్చొని వాక్యం ధ్యానించడం కాదు నీ ఉదయం చదువుకున్నటువంటి నీ యొక్క క్వైట్ టైంలో నీవు కలిగినటువంటి వాక్యాన్ని దినమంతా నెమరవేసుకునేటటువంటి అనుభవం ప్రభు ఏం మాట్లాడినాడు యువదేవినాథు రెడ్డి దీని యొక్క అర్థం ఏంటి ఈ రోజు నేను ఆ వాక్యాన్ని ఏ నా జీవితంలో అనుభవిస్తున్నాను అనుభవించగలుగుతున్నాను కానీ దాన్ని పరీక్షించుకోవటం దాన్ని ధ్యానించడం మన జీవితంలో అప్పుడు ఏమవుతుందంటే వాక్యం నీ జీవితంలో నీ దినంతా కూడా ఆ వాక్యం నిన్ను ఏలుబడి చేస్తుంది వాక్యం నీ జీవితాన్ని ఏలుబడి జీవం కలిగినటువంటి వాక్యం ముఖ్యమైనటువంటి క్రియలు నాశమవుతాయి మొత్తమైనటువంటి క్రియలు అంటే ఇంతకుముందు గణడుకున్నట్టు శారీరక పరమైన ఆత్మీయ పర శారీరకపరమైన లోక సంబంధ లోక సంబంధమైనటువంటి ఆయా తలంపులు ఆయా ఆలోచనలు ఆయా రకాలైనటువంటి అలవాట్లు లేక పద్ధతులున్నాయి ఆ పాప స్వభావాన్ని మనం విసర్జించేవారిగా ఉంటాం అది రెండు అనపం మూడవది సాక్ష్యం మూడో విషయం సాక్ష్యం ఎక్కడన్నా వెళ్ళినా ఎక్కడ మాట్లాడినా కూడా నీవు సాక్షిగా ఉండటానికి ప్రభువు నేను నియమించినాడు నా తెలు శుభార్తలు చూస్తాం ప్రభు మనల్ని సాక్షులుగా నియమించినాడు ఎక్కడ కూడా సాక్ష్యం ఏం సాక్ష్యం నేను నేను ఇంతకు ముందు గుడివాడినిగా ఉంటేనే ఇప్పుడు తెలుస్తున్నా సాక్ష్యం అతి సాక్ష్యం నీవు నేను కలిగి ఉన్నట్లు ఇతరులు గ్రహించాలి ఇతరులు చూడాలి ఆ సాక్ష్యం మన జీవితంలో జీవితం మనం జీవించ బోధ్యమై ఎప్పుడైతే మనం సాక్షిగా ఉంటామో సాక్ష్యంగా ఉంటామో మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితి ఆ జీవితంలో ఉన్నటువంటి ఓటమి పొందినటువంటి స్థితి కాంప్రమైజ్ డైట్ ఏదైతే ఉందో అది మన జీవితం నుంచి దూరం అయ్యేటటువంటి పరిస్థితి తదుపరి నీకున్నటువంటి స్థలాంతులను నీకున్నటువంటి సామర్థ్యాలని ప్రభు కొరకు వినియోగిస్తాం అవకాశం వచ్చినప్పుడల్లా లేక అవకాశం కొరకు ప్రభువును అడుగుతూ నీకున్నటువంటి సామర్థ్యాలని నీకున్నటువంటి తల నీ తలాంతులను ప్రభు కొరకు నువ్వు వెచ్చించే వాళ్ళుగా ఉంటారు ఎప్పుడైతే ఇటువంటి అనుభవాలను కలిగి ఉంటావు జీవితంలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి ఆ యొక్క నాలుగు పతన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని లేపేవాడుగా ఉంటాడు అంతకొరకు ప్రభు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని గూర్చినటువంటి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదను రాబోకాల మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైనవి గాని హానికరమైనవి కాదు ఇంకా మనం ముందు చూస్తే రోమిడుకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో చూస్తే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చూపిన పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నది ఎప్పుడైతే నీవు ఈ విషయాల ద్వారా ఈ అనుభవం ద్వారా వెళ్తూ ఉంటావో అప్పుడు ప్రభువుని ప్రేమించేవాడుగా అవుతావు అప్పుడు నీవు ఆయన సంకల్పం చూపిన పిలువబడిన వాడుగా అవుతావు అప్పుడు సమస్తమును సమకూడి జరుగుతాయంట ఈ రోజుల్లో మన జీవితంలో ఏ సమకూడి జరగట్లేదు ఒకటొక విధంగా ఒకటి ఇంకొక విధంగా అనేక రకాలుగా ఉన్నాయంటే మీ యొక్క స్థితిని పునర్సంరక్షించుకోవలసినటువంటి స్థితి నేను నువ్వు కూడా అయ్యా నీ రెక్కల చాటును చేరణ చొచ్చి ఉత్సాహదోని అనేటటువంటి ఆరాధన నీ ఆరాధించగలిగేవాడు ఆ అనుభవం నీలో నాలో ఈ రోజు లేదు అంటే సంవేర్ వీ హ్యావ్ గాన్ రామ్ ప్రభు అని చాలా దూరమైనా స్థితిలో నుండి మనం కోల్పోయాము ఎక్కడి నుంచైతే మనం తోలికిపోయాము ఆ స్థితిని చూసి దేవుడు దాన్ని సరిచేయాలని ఇష్టపడుతున్నాడు కేరియ చేసినటువంటి ఒక అద్భుత కార్యం మనం స్మరణ చేసుకుంటే ఆయన ఒక గొడలి అరువుకు తీసుకొని వెళ్ళి ఒక చెట్టు కొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు ఆ చెట్టు కొట్టే క్రమంలో కిందన్నటువంటి నీటి బావిలో ఆ యొక్క గొడలి పడిపోతుంది పడిపోయినప్పుడు అక్కడ ప్రభువు సెలవిచ్చింది ఏంటంటే వాక్యం ఒక ఎక్కడైతే అది పడిపోయిందో ఆ స్థలంలో ఈ యొక్క చెక్క ముక్క మనసు ఎక్కడైతే పడిపోయిందో ఆ స్థలంలో వేసినప్పుడు ఆ గొడ్డలు ఆయన తిరిగి పొందిరాడు నేను నేను కూడా ఆ యొక్క స్థలాన్ని దేవునికి సూచించాలి అయ్యా ఈ స్థలం ఈ స్థితిలో ఇది ఇక్కడ నేను పాపంలో ఉన్నాను ఇది నన్ను ఏర్పాటు చేస్తుంది దీన్ని నేను జయించలేదు ఈ విషయంలో నేను పాతనమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం ప్రభు ఎంతో దయగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నారు కాబట్టి ఆయన కృపలో మీకు ఆయన సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు బహుశా దశ నీళ్ళకి రాసిన పత్రిక నాలుగో మూడో అధ్యాయంలో మీరు పరిశుద్ధుల ఒకటికే పరిశుద్ధముగా ఉండి దేవుడి అది ఆయన చెత్తం నేను ఆ జీవితంలో ఎప్పుడు మనకి ఈ యొక్క ఆయన చిత్తం నెరవేరుద్దంటే మనం పరిశుద్ధుడిగా ఉంటుంది ఆయన యొక్క చిత్తం అదే వచనంలో ఇంకా తొందర ఏమని రాయబడిందంటే దూరముగా ఉండు అని రాయబడింది జాగత్వం అందులోనే చాలా మంది మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక స్త్రీ తోటి ఉన్నటువంటి సంబంధం గురించి రెఫరెన్స్ అది తప్పు ప్రభువును వదిలిపెట్టి ఏ విషయాన్ని నువ్వు ప్రేమించినా అది నీ జీవితంలో జాగ్రత్తమే ప్రభువును వదిలిపెట్టి నువ్వు ఏ విషయం మీద జాత పెట్టినా ఏ విషయాన్ని నువ్వు ఎంటర్టైన్ చేసినా ఏ విషయానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినా కూడా అది ప్రభువుని వదిలి లోకాన్ని సేవించినటువంటి విషయం అది జాగ్రత్తగాను ప్రభువు పరిగణిస్తుంది వాక్యం యొక్క ఉద్దేశం కాబట్టి మనం ఏం చేయాలంటే జనములు చెడ్డవి కనుక సమయమను పోని యొక్క అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుస్తున్నది అనే యొక్క రాసిన పత్రిక మనం హెచ్చరించబడుతున్నాము ఎప్పుడైతే మనం ఇటువంటి జీవితం జీవించాలని కోరుకుంటామో అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇందువలన మీరు అవివేకులు కాక ప్రభు చిత్తము ఏమిటో గ్రహించి తెలుసుకొనడి ఆయన చిత్తం ఏంటి మీరు పరిశుద్ధులుగా ఉండటే ఆయన యొక్క అయ్యా నేను చేసేటటువంటి ఈ పని నేను మాట్లాడేటటువంటి ఈ మాట నేను చెయ్యబోయేటటువంటి ఈ యొక్క ఈ యొక్క తలంపు ఈ యొక్క ఆలోచన పరిశుద్ధంగా ఉందా మీ నామానికి ధన అయ్యా నీ నామాన్ని చచ్చిస్తుందా అయా ఇది పరిశుద్ధంగా ఉందా లేదా పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే మనం దేని కొరకైతే పిలువబడినామో ఏదైతే అనుభవించమై ఉన్నామో ఆ యొక్క అనుభవం యొక్క సారాంశం ఏంటంటే సంతృష్టి సహితమైనటువంటి భక్తి గొప్ప లాయరాయకు అని తిమ్మతి మొదటి తిమ్మోతి గ్రంథంలో రాయకుడు ఆరోగ్య వచ్చిన అంటే సంతృష్టి సహితమైనటువంటి భక్తి గొప్ప గొప్పలాభదాయకం అని ఆత్మ ఈరోజు బైబిల్ గ్రంథంలో రాయబడింది ఇంకా ఈ లోకంలో ఏ విషయం గురించి కూడా బైబిల్లో ఈ మాట వచ్చిన పడలేదు ఏమని ఇన్ని ఇవన్నీ కలిగి ఉండటే గొప్పలాభదాయకం రాయబడలేదు ఈ మాట సలమోన్ జీవితం గురించి రాయబడలేదు దావే జీవితంలో ఆయన అనుభవించిన దాని గురించి రాయబడలేదు కానీ మీ నా జీవితం గురించి ప్రభు ఏమంటున్నాడు అంటే నీవు సంతృష్టి సహితమైనటువంటి భక్తి కలిగి ఉంటే అది ఎంతో గొప్ప లాభదాయకమైనది లెటర్ స్పెషల్టీ దా ప్రభు నమ్ముదాం అయ్యా నేనున్నటువంటి ఈ స్థితిలో అన్నిట్లో ఈ వాక్యం మీద విశ్వసించి దీన్ని నేను ఫాలో అవుతాను దీన్ని నేను ప్రాక్టీస్ చేసుకుంటాను దీన్ని నేను సరిఫీద్ చేసుకుంటాను ఏమని సంతృష్టి సహితమైనటువంటి భక్తి నీవు వాగ్దానం చేసావు కదా అది గొప్పలాపదాయకం అని అది నా జీవితంలో చెయ్యి చూస్తాను ఆ వాగ్దానాలను మనం మన జీవితాలను కోరుకునే వాళ్ళంగా ఉండాలి వాగ్దానాలను చదివి మర్చిపోవటానికి కాదు వాగ్దానాన్ని చదివి వాటిని మన జీవితంలో క్లియర్ చేసుకోవాలి వాటిని మనము అనుభవం చేస్తానికి ప్రభు ఈ వాక్యాన్ని ప్రభు సూత్ర ప్రభావ పరిస్థితులు గొప్ప తరచి గొప్పదేవాసేంద్ర ప్రభావం మాట్లాడిన ప్రభావనికి ఉన్నాను ఇక్క గొప్పదేవాసిన ప్రభావం సమస్తం మీరే ప్రభావిత పరిస్థితులు ఒక తండ్రి ఎక్కువ ప్రభావం ఒకవేళ దేని తప్పిపోతే ప్రభావం చూపించే ప్రోగ్రానికి విడుదల పొందాలా మీ వాక్యానుసారమైన జీతాలని జీవించాల ప్రభావ నా దేవనా ప్రభావ ఇష్ట ప్రభావ తండ్రి నుంచి వండాల ప్రభావాల ప్రభావ ఇక మీ ప్రేమించాల ప్రభావ మీ ఆర్థిక అయిపో ప్రతి క్షణం జీవించాలా ప్రవర్తనలో నడగలు సమయంలో ప్రవర్తన ప్రభావ పరిశుద్ధంగా యదార్థంగా నడుపు మీకు ఈ ప్రతి పది అంశ ఆయన మీరు మీరు సాయకు నటించాలి మీరు మైండ్ పచ్చిలా సాయపడ ప్రాధ్యమైన ఎక్కడైతే మేము తట్టుకొని ఒకటి జాగ్రత్తగా పరిస్థితులు చూపించాలి అదే నటించుకోవడం తల్లి అందరం సిద్ధపడాలా అన్నిటిని సిద్ధపడతారు అక్కడ అదే అప్రోభ హలో అదే ప్రేయర్ నడుస్తుందా నడుస్తున్నా ప్రేయరు అయిపోయిందన్న దగ్గరకు వచ్చేస్తున్నా సరే అన్న అదే సరే అన్న ప్రభా నా దేవానికి ఏమన్నా నిభాయప్రమైన గొప్ప దేవ ఈ దినుమంత ప్రభావ నూతన కృప్రమించండి నూతన అభిషేకం అందరికీ ప్రభా నా జీవన పరిస్థితులు చేయాలా మీ వాక్యం సరైన జీవితా ప్రభావాన్ని వేరే సహాయపడే ఆర్థిక ప్రభావం పాజిటివ్ ఆదిష్టమైన ప్రభావం కొత్త పచ్చని ప్రభావం సంపూర్ణి పీతలు ప్రభావం నూతన కార్యాలయం జరిగించని ప్రభావం ఎంతోమంది ప్రభావం కుటుంబాలను ఆదరణ అయితే సమాధానం అయితే ప్రోభా ఎంతమంది అయితే హాస్పిటల్స్ లోడల మీరు జాపంక చేసుకోండి మీ తనిఖీ చూపించడం ప్రాధితం అయినా తల్వరికి తీసుకున్న ప్రజలందరూ జ్ఞాపకం చేసుకోండి కాసలు కొత్త పచ్చి అని వాళ్ళు చూపాలి సమర్పించుకోలేక పచ్చి బిడ్డ మీరు రాత తీసుకోండి మీకు అన్నారు ప్రభా ఒక ఆత్మ తీసుకోక మీకు ఇష్టం లేదు ప్రభావ అయినా ఇష్ట ప్రభావ నా జీవన పచ్చని రావాల ప్రభావ ఆయన మీరే సాయకరమంది ప్రాధితం లేన ఒక వర్షాల వల్ల ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు ప్రభావం అయినా ఎంతో మంది ప్రాబ్బల సమాధానం ఇచ్చే ప్రభావ గవర్నమెంట్ వాళ్ళకి సాయం అందించడండి ఆ రోడ్స్ అన్ని ప్రభుత్వ తిరిగి రెస్టోర్ కావాలి ఎంత నార్మల్ చేస్తాం ఒక ప్రభావం తనివ్వండి మీరే గొప్ప కనిపిస్తే ఉద్యోగాలు ఉద్యోగండి ఉద్యోగం మీరు జ్ఞాపకం చేసుకునే ప్రతి బిడ్డ మీరు అభిపేసి వాడుకునే సైతాన్ని బంధకాలను వినిపించిన ప్రభావ ఆ బిడ్డలు మీకు గొప్ప సాక్ష్యత ఉండాలి మీకు నీతి సత్యాన్ని ప్రకటించాల ప్రభావ నేనే సాయపడమైన ప్రార్థిస్తామైనా నా దేవన ప్రభావం చూపు ప్రభావ మీకు మయమార్దే వాళ్ళు వాడపడాల ప్రభావ నేనే సాయపడమైన ప్రార్థిస్తామైనా నా దేవన ప్రభావం ఇంకా గ్రూప్ లో ఎంతమంది అయితే ఉన్నారో ప్రభావ ప్రతి కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబానికి పేరు పేరు మీరు ఆశ్చర్యండి నూతనమైన అభిషేకం దయచేసి నా దేవా రాష్ట్ర జీవన సరిగ్గా ప్రభావం మీకు రక్షణశాలకు చోటువరకు మీకు జీవించాలా మీటి సత్యని అనేక ధైర్యం ప్రకటించాలా కుటుంబం మీరు పోషించాను మీరు ఆదరించిన వాళ్ళ పని మాత్ర బిజినెస్ లో ప్రతి దాంట్లో ప్రభావం ఘన విజయం అనేది గురించి మీరు మయం పచ్చి బిల్లగా తయారుజీవ సాధిస్తామైన నా దేవాల ప్రభానికి వర్ణాల ప్రభావిక ప్రభావం కుటుంబానికి కుటుంబానికి ఆధారాలు ఇచ్చే సమాధానం ఇచ్చే ప్రభావం కుటుంబలుగా తయారు చేయండి నటించిన ప్రభావం కుటుంబానికి వ్యాప్తం చేసుకోని ప్రభావ ఆ కుటుంబాన్ని మీరు హోదా బలపరచమని ప్రాధిష్టమైన జీవించే బిడ్డలుగా తయారు చేయండి నూతన మీరు అభిషేకించారు ప్రభావ మీకు నీ చచ్చని సగలించ బిడ్డలుగా తయారు చేయండి మీరు సమాధానం జరిగించండి ఆదరణ మీరు పనులు ప్రాధిష్టమైన స్వత్రమైన ప్రతి సంఘం ప్రభా సర్వదాల ప్రభా ఈ చివరి దినాల్లో మీరు ప్రభావ మా పింపు మా ఏర్పాట్లు చేస్తారు మరీ జాగ్రత్త పడి మేము జీవించాల ప్రభా నా దేవ ఇష్ట ప్రభావంలో మాకు ఇచ్చిన ఏర్పాట్స్ ప్రభావ మీకు వర్ణాలు ఇష్ట ప్రభావ మాకు ప్రభావం రక్షణ మార్గాలు తీసుకున్నారు పాపం బయట తీసుకుంటారు మీ బిడ్డలుగా తయారు చేస్తున్నారుభ జలింగులు మార్చుకున్నారు మార్చుకుంటాను అయినా ఒక దేవానికి వర్ణాల ప్రభావితాల ప్రభావే తిప్పులు స్వత్రం అయినా ప్రభా ఇక దినం ఎంతో మంది స్వరలే కూర్చుంట ప్రభా ఆయన మీరు మాకు అనుకరించారు అనుసరించారు ఆయన ప్రభావం నటించడం ఆయన పదంతరం ప్రభా ఓ ప్రభావం జీవించే తయారు చేయ ప్రభా ఓ దేవ ముఖ్యంగా శివ జీవితంలో ఆత్మీయ జీవితంలో ప్రభావ అంచెలంచెలుగా ప్రభావ మీ వాక్యముల మీ జ్ఞానముల మీరు అభివృద్ధి పొందారా ప్రభా ఆయన ఇష్ట ప్రభావ మంచి గృహ నిర్వహణ లాగా మనం తయారు చేస్తున్నారు మీకు అన్నాను ప్రభావ ఒక మార్గముల విషయంలో ప్రభావ ఒక త్వ మీరు మాకు అనుగ్రహించినారు నాయన ప్రభా ఇక మీరు అనేకలు మీరు చూపించాలా మీరు నడిచించాలా ప్రభావం చూస్తా అంతా నడిపించి ఓ ప్రభావితండికి సోఫా స్థలమంతా ప్రభావమైన చిత్ర శక్తులు కాల్ చేసి ప్రభావిత కుటుంబ రకమైన రావాల ప్రభా మీరు గొప్ప విషయమైన గ్రహించి ఆ కుక్కలు ఆశ్చర్యలు జరిగించి మీ నామేర్చుకోవాలి ఓ ప్రభావ్ రాద్ధపరచుకున్న ఎంతమంది రాలేదు ప్రభావ కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఆ కుటుంబాలు మీరు బలపరచుని ప్రభావ ఆత్మలో ఎదుగులాగా కల్లోరాయన ఏ పరిస్థితి నామూలను ప్రార్థించుకున్నాం ప్రార్థించారు మీరు చెయ్యండి మీరు ప్రార్థన చేయండి పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధి పర్లో గురి అని నామానికి ఎంతో వంగనాలు స్తోత్రాలు ప్రభా అడిచిన కాలములతో ప్రభా అని విచ్చుతున్న ప్రేమ చేత కురచేత ప్రభా కాచి కాపాడి అయ్యా సజీ లెక్కల మమ్మల్ని ఎంతో వంగనాలు స్థులు స్తోత్రాలు ఆ రాధనలో ప్రభా పాల్గొనం అనుగ్రహించారు మీకు ఎంత వంద అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఎంత వంద ప్రభా తండ్రి వాక్యాన్ని చూపించి జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ ముఖ్యంగా ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రభా వానుసారంగా ప్రభా జీవించేటువంటి జీవితాన్ని అనుగ్రహించుకొని ప్రార్థన చేసుకున్నాను తండ్రి ముఖ్యంగా ప్రభావ ఎదుర్కొన ప్రభావ అయ్యా నీ కాలం సంపూర్ణంగా ప్రభా సంపూర్ణపచ్చబడే దినాల్లో ఉన్నాం తండ్రి అయ్యా ఈ సుమాప్తి కాలంలో దగ్గరలో ఉంది ప్రభా అని లేఖనాలు ప్రభా అనేక మార్పుల ప్రభావ మమ్మల్ని హెచ్చరిస్తా ఉన్న ప్రభా అయ్యా కాబట్టి ప్రభా అయ్యా ఈ దినాల్లో ప్రభా ఏ ఆత్మ కూడా నశించుకోకుండా మీ చిత్తమైతే ప్రభా అయ్యా స్వార్థ అందని ప్రాంతాలకు ప్రభా స్వార్థకి పంపించండి పంపించండి అయా ప్రయాసపడ ప్రభా ప్రయాసపడుతుండగా ప్రభా అయా అయ్యో హస్తాత్తులు చెంతగా రాకుండా ప్రభావ కాత్మన ప్రభా రక్షించి ప్రభా అయా మీలో ప్రభా వారిని తీసుకురావడానికి కుటుంబ అనుగ్రహించండి ప్రభావ ఇలాంటి భాగం ప్రభా అందరికీ మీరు అనుగ్రహించండి ఎందుకంటే సర్వలోకానికి సర్వసృష్టికి శ్రువార్తను అందించమని చెప్పారు అయా అన్ని మూలాలకి వెళ్లాలి ప్రభా ఈ రోజు ఎక్కువ జీవితం తండ్రి అయ్యా అయా కూర్చొని వినడానికి మరి ఆసక్తి చూపుతున్నారు కానీ చెప్పడానికి లేదు ప్రభా కాబట్టి ప్రభా అయా మరి మంచి బోధన మీరు ఏర్పడుతున్నదేవా అయా మీకు చూపించండి విషయంగా ప్రభా కరోనా వ్యాప్తి ప్రభా అయా సంఘ కాపర్లు చనిపోయిన ప్రాంతాల్లో ప్రభా సంఘ కాపర్లు లేక ఆ అల్లారి ప్రభావ చూపించండి అయా మంచి దేవజన్ మీరు పంపించండి అరి మంచి బోధన మీరు అందించండి ప్రభావ అయా ఏర్పరచబడిన వారి సైతం మోసపరచబడి దినాల్లో ఉండగా తండ్రి అయా మేము మోసపరచబడకోకుండా ప్రభా అయా బోధించేత గాని ఆయా సహవాసించేత గాని ఎటువంటి విధానం కూడా ప్రభా మేము మోసపర్శపడుతున్నా పుట్టినా నిర్ణయించండి మీరు కాపుగా తెలియజేవా నీకు ఎంతో గందన ప్రభావ ఎవరైనా మీ బిడ్డలైన ప్రభావ ప్రయాణంలో ఉండగా క్షేమకరంగా ప్రభావ వాళ్ళు చేస్తున్న పరిచయం మీరు చోటుగా ఉండండి అయ్యా నిశితమైతే ఒక కార్కున్న అక్కడ రక్షించగల మీరు కుటుంబాలు గ్రహించుకుని కార్మి చేసిన ప్రభావం ఎప్పుడు దినాన్ని ప్రభుత్వం జరగబోయే ఆ అజిత్ నగర్ అజిత్ నగర్ ఆ ప్రేయర్ మీటింగ్ అక్కడ మీరు అయ్యా గొప్పగా ప్రభావ మీటింగ్ జరగడానికి మీ కుటుంబాలు కొంతమంది అయినా బాగ్యశాలు తీసుకోవడం కట్టి కూడా మీరు ప్రార్థన చేస్తున్నాను తండ్రి అదేవిధంగా ప్రభా ఈ చేసుకోనండి అవలసినటువంటి ఆయా ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఆటంకులుగా ఉన్న ప్రతి విధమైన ఆటంకాలు తీసివేసి సంపూర్ణంగా ప్రభా నీల గురించండి తండ్రి ఆయాన్ని స్నాప్తం చేసుకుని సంపూర్ణమైన శ్వాస మీద అనుగ్రహించండి నరి సార్ వాళ్ళ కాస్పట్ సార్ వాళ్ళ మదర్ నిదర్నిపకం చేసుకోవాలంటే వారి సంపూర్ణమైన స్వాసత్స మీద అనుగ్రహించండి నరి అట్లాగే ప్రభావ అంటే ప్రాథమిక సహకారం కోసం ప్రతి బిడ్డ పాత్ర తీసుకొస్తా ఉన్నాను తండ్రి వారి అందరినీ ప్రోబా మీరు చేయా రెడ్డి కిడ్నీ ప్రభుత్వ డయాలిసిస్ బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి చిత్తండిని కోల్పో మంచి ఆధారహించండి బలపరచండి ఆయా స్థిరపరచండి ప్రభావ మీ సాక్షి రాయిని అనే కుటుంబాన్ని కూడా మీరు నిలబెట్టుకోమని అయ్యా మరి అలాగే మనోజీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోండి వారి సార్ తమ్ముడు పోగా కుటుంబం దూరం అయిపోగా తండ్రి అయ్యా పిలిపినందుకోగా కుటుంబానికి తగిన ఆదరణ కూడా మీరు అందుకు తెలుసుకుని ప్రార్థించారు రాజ్యం చేసుకుని ప్రామని కేసీఆర్ జీవన ప్రార్థిస్తున్నారు తండ్రి నమ్మకం ఏంటండి ప్రేమ కలిగిన రాజా నీ బాధల కొందనాలు స్తోత్ర తండ్రి ఈ కాలంలో నీ యొక్క రాతానికి అనుగురించిన కృపి చెల్లించుకుంటున్నాం దేవాలకైనా నమ్మగలిగిన దేవుడుగా అయ్యా ప్రేమ కలిగిన దేవుడుగా నా జీవితాలు నృకు అయ్యా ఆశిస్తున్నటువంటి నమ్మకత్వానికి ఆ యొక్క విశ్వాసాలు చెల్లించుకుంటున్నాను నమ్మకం ఏంటండీ ఈ కొదే కాలంలో స్థితిస్తున్నాను గుణపరుస్తున్నాను తండ్రి దిన ఊరికి కాపాడినారు బ్రచినారు తండ్రి ఇప్పుడు ఇలా అంతలో తండ్రి అయ్యా మీద కొలసాడుతున్న దాస్తులు అయ్యా మమ్మల్ని పోషిస్తూ వచ్చినటువంటి విధానాన్నిపై నీ పొందినాలు చూపించుకుంటున్నాను తండ్రి నేను గెలిగిన రోజు మనం కలిగిన తండ్రి ఈ ఉదయం కాల సమయంలో మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి విషయాలపై నీకున్నాడు అయ్యా నేను మాట్లాడినాను చెప్పినాను కానీ దాంట్లో లేకపోయినా నా ఆ ఆ యొక్క గుణగణాలు లేనే లేవు కనుక అయ్యా ఫలాలు లేవు దేవా ఆ రకమైనటువంటి అనుభవం నా జీవితాలే లేకండి అయ్యా సక్కని దేవ కృపణ అనుగ్రహించండి కనుక అయ్యా ఇంకా ఏదైతే శత్రువు అయ్యా ఇంకా ఏదైతే లోకం ఇంకా ఏదైతే పాపం ఇంకేదైతే దేవ యొక్క పాత ప్రభావం వేలుబడి చేస్తుందో అయ్యా అతి దాని నుంచి దేవ నమ్మకం ఏంటంటే కృపను దేవ పరిశుద్ధులుగా ఉన్నట్టుకే మీరు మిమ్మల్ని పిలిచినారు అదే మీ యొక్క సిద్ధమవుతుంది అని వారితో కలిగిస్తుంది అయ్యా అనుభవం కలిసి తీసుకురండి అయ్యా అన్ని రకాల చేరి సాహదని చేసేటటువంటి ఆ యొక్క అనుభవం దేవ నాకు మాకు అనుభవించడం దేవ మీ నమ్మకత్వానికే అయ్యా నమ్మకం ఎంత దేవా అయ్యా మీరు మీకు అడిగినటువంటి ఆ యొక్క ఆ యొక్క ఊరిమికైనా ఇక్కడ మీ కొందరు ఆంటండి చెప్తున్నాను గణపడుతున్నాను అండి అయ్యా మీకు రకం కార్యానికైనా కొందరు ఆటలు నుంచి చెప్పినాకండి మా జీవితాల్లో నా జీవితంలో కుటుంబాల్లో మీరు చేస్తూ వచ్చినటువంటి ఆ అద్భుత ఆశ్చర్య కార్యాలకై మీకు నాకు అండి అయ్యా ఏమిచ్చిన మిమ్మల్ని చూపించగలంకండి ఏమిచ్చిన మిమ్మల్ని ఆరాధించగలంకండి ఏమిచ్చిన మిమ్మల్ని ఏవా నమ్మకం ఏంటండి నీకు మీ అయ్యా ఒకటి వారం సందకు ఏంటంటే మనకు చూసుకుంటే మనం అయ్యాటేమనిచ్చినట్టు తెలిసి పెట్టితే మీ కొందాన్ని చెల్లించుకుంటున్నాం తెలిసిన పుట్టి బిడ్డ మీ కొందయ్యా నమ్మకేంటే నమ్మకం చేస్తారు మీ కొందనాలు చెల్లించుకుంటు అయ్యా మీరు చూస్తే మీ అధికారం చిన్న కొమ్మని మేము నమకు ఏంటో నేర్చుకుంటే పరిశుద్ధి వదుతేవా మీకు వననాలు ఇస్తాయా తరువాన తుడుగు తండ్రి మీకే కృతజ్ఞతలైనా ఈ యొక్క దర్శన కాలం అంత మళ్ళీ సురక్షితంగా కాపాడి సజీవలెక్కలు పెట్టండి మీకు ఎంతో వర్ణాలు ప్రావా ఇక దీని తమ్మల్లి మరోసారి మా జీవితంలో ఇంకొక నూతన దినం అనుగ్రహించినారు దీన్ని బట్టి మీకు వదనాలు తండ్రి కల్వరిశిలలో మా యొక్క పాపంలు సాఫంలు మీరు భరించినారు మాకు బదులుగా మీరు మరణించి మా రక్షించుకున్నారు దాన్ని మీకు ఎంతో వదనాలు స్థితిని స్తోత్రాలు అర్పించుకుంటున్నాం మీ యొక్క బిడలుగా స్వీకరించినారు పరిశుద్ధ అభిషేకం అనుగ్రహించినారు కృపావారుల ఆత్మ ఫలాలు అనుగ్రహించినారు పరిలోక ధ్యానం అనుగ్రహించిన శివరాత్రులు కాచి కాపాడినారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలైన నత మహిమా ప్రభావం నీకే కలుగునిగాక ప్రవ్వా నేను కూడా ఇచ్చే తిరుణాన్ని చెల్లించుకోలేము ప్రవ్వా మా జీవిత కాలము మిమ్మల్ని సృతిస్తాం స్మరిస్తాం మిమ్మల్ని గణపరుస్తాం మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాం అటువంటి సేవా జీవితాల్లో నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ రక్షణ ప్రణాళికను కొనసాగించుకుని లాగా అనేకలను అందులోనికి లాగున సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా విశేషమైన ఆత్మకాలతో అనేకల జీవితాలలో మళ్ళీ నూతన కార్యం జరిగించండి స్వచ్చతలు తెచ్చండి అద్భుతాలు తెయించండి రక్షణ మార్గాన్ని అనుగ్రహించండి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క మహాశ్రమల కాలంలో మేము ఉంటుండగా తండ్రి ఏ రీతిగా మీ కొరకు ఏ రీతిగా అనేక మీ నడిపించాలని మీరే మార్గం దామని ప్రార్థిస్తున్నాం ఒకరోత మళ్ళీ అధికమైన క్రియల నుంచి బహుదూరంగా మళ్ళీ తీసుకొని పోమని ప్రార్థిస్తున్నాం ఆత్మీయ జీవితంలో బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆయన మళ్ళీ ముఖ్యంగా సేవా జీవితంలో ఉన్న క్రైస్తవుల గురించి సేవకుల గురించి ప్రార్థిస్తున్నాం వారిని అందరినీ మీ ఆకర్షించుకోండి ప్రభు శారీరకమైన కోరికల చేత ఆయన అనేకమైన పనులతో అలసిపోకుండా ప్రభు మీ కొరకు మీ మీద కేంద్రీకరించుకొని మీ వాక్యం ప్రకారంగా జీవించే బిడ్డలుగా తయారు చేయమని తిరిగి సేవ చేస్తుండగా ప్రభావ ప్రతి సంఘంలో ఉద్యోవాన్ని తీసుకుని వాళ్ళు సంపూర్ణంగా మీ సమర్పించుకొని జీవించే బిడ్డలుగా తయారు ప్రతి సేవకునికి ఆయన హీలింగ్ గిఫ్ట్ దగ్గండి అద్భుతాలు చేసే గిఫ్ట్ దగ్గండి ప్రభు విశేషమైన నోటబుల్ సైన్స్ మేము చుడాల సంఘాలలో ఈ రోజు ప్రపంచం గొప్ప జనము మీ చెంతకు రావాలా ప్రభావ అటువంటి సేవలు మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం అది మేము విట్నెస్ చేసి మిమ్మల్ని మహంపడతా ప్రభావ పర్లో ఒక జ్ఞానం అందరికి అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తాం ఈ రోజు పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడిందని మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి బాప్తి వ్యూహాన్ని కాలం మొదలుకొని ఈ రోజు వరకు అదే రీతిగా ఉందన్నారు ప్రభావ దాన్ని ఏ రీతిగా మేము విడిపించుకొని మీ చెంట మీరే మార్గం కారణం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా మీన్సర్ నడిపించండి మీ కృతజ్ఞ మా తండ్రి అనుగ్రహించి మమ్మల్ని మీరు రాఖరవారి పరచుకోవాలి పాల్గొన్న వాళ్ళందరినీ ఆచరించి ఇంకా అనేక మంది పనులు ఉన్న వాళ్ళందరినీ ఆచరించి మీ కొరకు సాక్షులు పెట్టుకోవాలి ఏసీ కృష్ణి మన ప్రభుత్వ కృపా సమాధానం నడిపించి మనందరికీ సదాకాలం కూడా ఇల్లు కాక ఆన్ అందరు రెండర్ <Sess worshipbird>. <Şarkıyor> <Soffs> <Pay feedback> <Sessibly> <Sessibly> <Sunday>